యాపిల్ పండ్లకి సంబంధించిన మనకి ఆ నిమిషంలో నేను పూర్ణుడను అంటే మళ్ళీ మళ్ళీ యాపిల్ పండు స్థానంలో అరటి పండు పెడితే మళ్ళీ సంచి ఇది పూర్ణత్వం ఈ పూర్ణత్వం అనుభవంలో ఉంది ప్రతి అనుభవంలో ఉంది కాబట్టి పూర్ణత్వం ఎప్పుడైతే మీకు అవగాహన అయిపోయిందో కామనలేదు కామన లేకపోతే కర్మ లేదు ఆ విధంగా ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని దర్శించటం అలవాటు చేసుకున్న వాడికి ఆ అభ్యాసం మనం చేసి పనిదే లేదు ఇక్కడికి మీరు క్లాసుకు వచ్చేది ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకోవడం కోసం వాడికి ఆత్మయాజీ అని అంటారు ఏమండి ఇంకా ఇక్కడ పూర్ణత్వం లేదు ఏదో లోటుంది ఈ లోటు వల్ల కామను పుట్టింది ఆ కామను సిద్ధించాలంటే బయట పరిస్థితులు మనకు అనుకూలించాలి బయట పరిస్థితులు మనకు అనుకూలించాలంటే దేవతలనుగ్రహించాలి అంటే దేవతలకి మనం హవిష్ల్ని సమర్పించాలి వాడిని దేవయాజి అని అంటారు ఇప్పుడు చెప్పండి దీంట్లో దేవయాజి అజ్ఞానం అవుతాడు కదా ఆత్మ విషయంలో అజ్ఞానండి ఆత్మవిషయంలో అజ్ఞానిగా ఉంటాడు అదే ఆయన ఉంటున్నారు సో ఆ రెండో భాగం చూడండి అవిదూషాం అజ్ఞానులైన వారు ఈ అజ్ఞానులైన వారు అంతకుముందు ఆత్మయాజినాం అన్నారు ఆత్మయాజులకి విరుద్ధంగా వీళ్ళు ఆత్మయాజినాం విదుషాం ఆత్మయాజులైన విద్వాంసులు విద్వాంసులు అంటే ఎమ్మెల్యో పిహెచ్డీలు ఉన్నారని కాదు ఆత్మజ్ఞానము గలవారు అని ఆత్మయాజులు ఆత్మజ్ఞానులు వాళ్ళకి విసవి అంటే వాళ్ళకి ఆపోజిట్గా అవిదుషాం అంటే అజ్ఞానులు అంటే అజ్ఞానులు అంటే వాళ్ళకి అక్షరాలు రావని ఇల్లిటరేట్ అని వేలు ముద్ర వేస్తారని కాదు ఆత్మస్వరూపము తెలియనివారు అదే అజ్ఞానులు అంటే సో అటువంటి అజ్ఞానులకు వాళ్ళు అజ్ఞానులు ఎటువంటి వాళ్ళు అవుతారు ఆత్మయాజినాంకి అపోజిట్ దేవయాజినాం అవుతారు ఆ దేవయాజినాం అనే నేను సప్లై చేశాను అటువంటి దేవయాజులు చేసే కర్మలు దేవ అవిదుషాం కర్మాని వాళ్ళు చేసే కర్మలు హోమాలు మొదలైనవి తత్సాధనాన్ని ఆ కర్మలకు కావలసిన సాధనాలు ఏమిటి సాధనాలు అగ్నిహోత్రం హవిస్సు హవిస్సును సమర్పించే సృక్కు స్రువము ఋత్విక్కులు చూశాం కదా ఈ సాధనాలు కర్మ ఫలానిచ ఆ కర్మ చేసిన వల్ల వాళ్ళకి ఫలం వస్తుంది ఏ లోకంలో అభ్యుదయం కలుగుతుంది పరలోకంలో పుణ్యాలు ఫలాన్ని అనుభవిస్తారు ఆ ఫలము సర్వంచైత ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా పురుష ఆ పరమ పురుషుని నుండియే ఆవిర్భవించింది ఓకే పరమ పురుషుడు అంటే పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది ఇంకపోతే ఆత్మయాజినాం దగ్గరికి రండి सो आत्मजिना अं आत्मयाजु देशयाजु का आत्मयाज आत्मयाजु इको सेंटे तृप्ति कत्माजि की अंत तृप्ति से तन हृदय में कल अंते तरह लड्डू उप्ति क ఆత్మయాజికి తన హృదయంలోనే లడ్డు లేకుండగానే తృప్తికరంగా ఉంటుంది మ్యూజిక్ ఉంటే కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు కొన్ని లడ్డూ తీసి పక్కనట్టండి అంటే ఆకలికి సంబంధించింది మ్యూజిక్ ఉండే ఇప్పుడు కొంతమంది ఇలా పెట్టుకుంటారు ఒక ఇయర్ఫోన్ ఇక్కడ ఒక ప్లేయర్ పెట్టుకుంటారు సిడీ ప్లేయర్ మామూలుగా నడిచి వెళ్తాం ఇలా ఇలా ఒప్పుకుంటూ నడిచి వెళ్తూ ఉంటారు He is having, he is hearing music. Meera atan dekirik vildiya ati sayenda meera. Yanta pareisha naipata gandhaya. Manishi saada ibundra gandhaya. Hindi gandhaya atan music like pate, atan he cannot be happy. Suppose, wakha atma yaj unna da mokondai, music undi etan enta comfortable ga onnado, music lehkundaga, same comfort ayin engajay jesashto onkada. Adi atma yaj unta. That is important. No. ఎందుకంటే మ్యూజిక్ ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను అని మీరు అంటే మ్యూజిక్ లేకపోతే మీకు ఆ కంఫర్ట్ లేదు కదా యూఆర్ నాట్ ఫ్రీ ఎనీమోర్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ యూఆర్ డిపెండెంట్ అపాన్ మ్యూజిక్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఆత్మ స్వతంత్రము పూర్ణము అనే సత్యాన్ని మీరు గుర్తించాలి అంటే మీరు ఆత్మవిచారం చేసి అంతర్ముఖులై ఆత్మవిచారం చేసి నా ఎందు మ్యూజిక్ వచ్చి పూర్తదగిన లోటు ఏది లేదు అనే సత్యాన్ని మీరు గుర్తించాలి గుర్తిస్తే ఫ్రీ అయిపోతారు ఫ్రీగా ఉన్నప్పుడు మ్యూజిక్ వినచ్చు తప్పేం లేదు మ్యూజిక్ వినడంలో తప్పు లేదు ఆ మ్యూజిక్ లేకపోతే నాకు సుఖం లేదు మ్యూజిక్ ఉంటేనే సుఖం ఉంటుంది అంటే మీరు ట్రబుల్లో పడ్డారు కానీ అదర్వైజ్ మ్యూజిక్ వినడంలో తప్పు లేదు మ్యూజిక్ విన్నా తప్పు సో ఎనీవే వీళ్ళనే ఆత్మయాజులు అంటారు రామస్వరూపమునుందే సర్వమును దర్శించేటువంటి వీళ్ళు విదూషాం విద్వాంసులు వీళ్ళ కర్మలు ఏమిటి వీళ్ళ కర్మలు శమ దమ ఉపరతి తితిక్ష అనే సాధనాలు ఉన్నాయి చూడండి సాధన చతుష్టయం ఆత్మనిష్టను కలిగి ఉండడం ఆత్మవిచారం చేస్తూ ఉండడం ఇవి వీళ్ళ కర్మలు వీళ్ళ కర్మలంటే భావనాత్మకంగానే ఉంటాయి బ్రహ్మ భావన చేస్తారు బ్రహ్మ సర్గ వివేకం చేస్తూ సృష్టిలో కంటికి కనవచ్చే నామరూపాలన్నింటినీ కూడా అధిగమిస్తూ సర్వమునందు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా భావన చేస్తారు ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా పరమేశ్వరుని యొక్క విలాస మాత్రమే ఆ ఫోకస్ అవ్వబట్టే ఇంద్రియాలకి శక్తులు ఉన్నాయి అని ఇంద్రుల శక్తులు ఎందు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు వీళ్ళు విద్వాంసులు జ్ఞానులు ఆత్మస్వరూపములు తెలిసిన వారు అటువంటి విద్వాంసులు చేసేటువంటి భావనారూపమైన కర్మలు ఇంకా అంతకంటే కర్మలు ఏం లేవు వాటి ఫలము వాటి ఫలం ఏమిటంటే ఆ పరమేశ్వరుని ఎందు విలీనమై జీవన్ముక్తులై ఉండటం ఈ ఫల ఫలములు ఇవన్నీ కూడా ఇవెక్కడి నుంచి వచ్చేయండి ఏ పరస్మాదేవ పురుషాత్ ఆ పరమ పురుషుడి నుంచే వచ్చేది కాబట్టి అజ్ఞానులు అజ్ఞానులు చేసే కర్మలు వాటి ఫలాలు జ్ఞానులు వారి భావనాత్మకమైన కర్మలు వాటి ఫలాలు ఈ సర్వము కూడా ఆ పరమేశ్వరు నుంచే వచ్చాయంటే ఆ పరమేశ్వరుడు నిజంగా సర్వజ్ఞుడే అయి ఉండాలి అంచేతనే సర్వజ్ఞాత్ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినవి ఇది ప్రకరణార్థ అని మొత్తం ప్రకరణానికి అర్థం అంటే ఈ ఒక్క శ్లోకానికే కాదు దీని ముందు మంత్రాల్లో అవిదుషాం చెప్పి ఇప్పుడు విదూషాం చెప్పారు ఆ పూర్వ మంత్రాలు ఈ కలుపుకుంటే ఈ విధమైనటువంటి సారభూతమైన అర్థం మనకి వచ్చినది ఇది ప్రకరణార్థ తర్వాత చాలా మంచి మంత్రం సప్తమంత్ర అస సముద్రాగిరయ అస్మాత్తే సింధవసూపా అతధరై భూతై ్యంతరాత్మా అత సర్వా అత సముద్రా అతహ ఈ పరమేశ్వరు నుంచి సముద్రా సముద్రములు పుట్టినవి సో ఈ సముద్రం ఇది మళ్ళీ అధిభూతమే అధిభూతాన్ని ఈశ్వరునితోటి కనెక్ట్ చేయటం ప్రతిదీ ఈశ్వరుడితోటి కనెక్ట్ చేయాలి అధిభూతాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేయాలి అధ్యాత్మాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేయాలి మంత్ర జపము అధ్యాత్మాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేసుకు తీర్థయాత్రలు నదీ స్నానము కీర్తనము ఈశ్వరుని నామాన్ని కీర్తించటం బ్రహ్మసర్గ వివేకము అంటే సృష్టియందు పరమేశ్వరుణ్ణి దర్శించేటువంటి భావన ఇదంతా కూడా అధిభూతాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేసుకుంది ఈ విధంగా సాధకుడు అధ్యాత్మమును అధిభూతమునందు దైవాన్ని దర్శించాలి అది ఏ సత్యం లేకుండగా అధ్యాత్మంలో ఈ దేహము నేను ఈ ఇంద్రియాల నావి నాకు ఇది ఉంది ఇది లేదు అనుకున్న కూర్చున్నాడు అనుకోండి ఆయన అధిభూతంలో ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నాది కాదు ఈ పొలము ఇని అధిభూతంలో విభాగం చేసుకుని వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అని నామరూపాల్లో నిమగ్నం అనుకోండి దుఃఖి కాబట్టి అధ్యాత్మమును ఈశ్వరుడితోటి కలపాలి అధిభూతాన్ని ఈశ్వరుడితోటి లింక్ పెట్టాలి పెడితే మీకు అధ్యాత్మంలో నడిచేవి నడుస్తూ ఉంటాయి అధ్యాత్మంలో ఏం నడుస్తాయండి భోజనం చేయడం స్నానం చేయడం ఇలాంటి వివలు ఉంటాయి కదా ఎందుకంటే ఘనకార్యం ఏముంది మనం ఇప్పుడు మీరు బాత్రూమ్ ఐదు లక్షలు పెట్టి కట్టించినా మామూలు ఏదో వెయ్యి రూపాయల్లో బాత్రూమ్ కట్టించుకున్నా మొత్తం మీద నెటి మీద మనం నీళ్లు పోసుకుని స్నానం చేసే ఉతలపడాల్సిందే కదా అక్కడే మకాలు కదా ఏం చేస్తారు అని అంటారట కాబట్టి కాబట్టి అధ్యాత్మంలో వాటి క్యా క్యా ఉహాడైంది ఆ అని అంటారు మహాత్ములు పెద్ద అడావిడి చేసి ఏమిటి ఉద్ధరిస్తారు అధిభూతంలో ఊరితే ప్రతి మొత్తం అధిభూతాలను కూడా విభాగం చేసి పెట్టుకుని ఇది నాది ఇది నాది కాదు వీళ్ళు మా నావాళ్ళు వీళ్ళు పైవాళ్ళు అని సమాజాన్ని భూతాలని విభాగం చేసి ఈ నది మాది ఈ నది మాది కాదని పొలిటీషియన్స్ వెబ్లాడుకున్నట్టుగా చేశారనుకోండి దాంట్లో మీరు ఏమిటి ఉద్ధరించండి ఆ అలాగే ఉంటుంది మనం మనం గాయబ్ అయిపోతాం కాబట్టి అధ్యాత్మమునందు అధిభూతమునందు నామరూప బుద్ధి చాలా హానికారకమైనది దానిని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకునే అధిగమిస్తూ రెండు స్టెప్స్ రాంగ్ డైరెక్షన్లో పడగానే తక్కువనే ఎలర్ట్ అయిపోయి ఓ విఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అని ఎలర్ట్ అయిపోయి ఆ అధిభూతాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేయాలి అధ్యాత్మాన్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేయాలి అలాగే ఎప్పుడూ ఈశ్వర భావనలో మనిషి జీవించాలి దానివల్ల సంసారం ఏదో తేడా వచ్చేస్తుందని మీరు అనుకోద్దు సంసారానికి ఏమి సంసారానికి తేడా రావడం ఏంటండి సంసారం అది నిత్యం కాదు నిత్యం దానికి తేడా రావడం తేడా వచ్చినా ఒకటే తేడా రాకపోయినా ఒకటే అది డ్రీమ్ ఉందండి డ్రీంలో ఓ లక్ష రూపాయలు లాటరీ వచ్చింది అయ్యో నాకు లక్ష వచ్చింది పది లక్షలు రాలేదంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ దీనిలో లక్షలు వచ్చినా ఒకటే పది లక్షలు వచ్చినా ఒకటే లక్ష పోయినా ఒకటే పది లక్షలు పోయినా ఒకటే ఎందుకంటే బికాజ్ ఇట్ ఈజ్ అ డ్రీమ్ ఈ ఈ సంసారము ఇది మిచ్చేది అది ఒక పెద్ద నాటకం కాబట్టి దాన్ని నాటకంలాగా ఎంజాయ్ చేయగలుగుతారు కానీ అదే నిజం అనుకుంటే మాత్రం కొమ్మ ఉడికినట్టే కనుక సో అధి అధి అధిదైవముతో కనెక్షన్ పెడితే ఇట్ విల్ నాట్ హర్త్ అధిదైవంతో కనెక్షన్ బ్రేక్ అయితే ఇట్ విల్ హర్త్ యూ అధ్యాత్మ విల్ హర్త్ యూ అధి భూత విల్ హర్త్ యూ అంతర్ బహిశ్చ భూతానాం సో అంతహ బహి లోపల కూడా ఈశ్వరుణ్ణి దర్శిస్తాం దర్శించడం అంటే భావన చేస్తాం ఆ ముందు నిలబడితే చూస్తానంటే అలాగ ముందు నిలబడే ఉన్నాడు ఈశ్వరుడు భావన చేస్తూ సంసారానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని కర్తవ్యాలు ఉంటాయి కదండి అవి చేసుకుంటూ జీవించేయాలి కానీ అంతకంటే ఈశ్వరుణ్ణి దూరంగా పెట్టి సంసారాన్ని ఏదో ఉద్భవిద్దామని ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ వెరీ హెర్టింగ్ సిటీస్ సో అందుకోసమే తత్పదార్థ శోధన అత ఈ పరమేశ్వరు సముద్రములు ఉద్భవించుకున్నవి మరి పర్వతాలు మాట ఏమిటి గిరయశ్చ అవి కూడా ఈశ్వరు నుంచే సర్వే అన్ని పర్వతములు ఈశ్వరు నుంచే వచ్చాయి మన మనం ఏం చేస్తామంటే చిన్న చి అంటే ఆధ్యాత్మికత ఇంకా బాగా పరిపక్వం కాని స్థితిలో ఇది గొప్ప ఇది తక్కువ అనేవో భావాలు ఉంటాయి ఆధ్యాత్మక ఆధ్యాత్మికంగా బాగా పరిపక్వమైనటువంటి మనస్సులో భేదం ఉన్నది సర్వము పవిత్రము ఇంకా ఇది పవిత్రము ఇది అపవిత్రము అనే మాట ఉన్నదే అది వేదాంతం తెలిసిన మాట కాదు సర్వము పవిత్రం ఇక్కడ ఉంటే మన గంగా గోదావరి పవిత్రం అమెరికా వెళ్తే డెలవేరు మిస్సిపి పవిత్రం ఔహాయో రివరు అదే పవిత్రం ఈజిప్ట్ పోతే నైరు పవిత్రం ఈ ఇజ్రేల్ వెళ్తే జోర్దాన్ రివర్ పవిత్రం అంతే ఎక్కడుంటే అదే పవిత్రం హిమాలయాల పవిత్రం ఆల్ప్స్ రేంజెస్ పవిత్రం అని హిందువులకి ఇంకా ఇబ్బంది లేదు ప్రపంచం అంతా వాళ్ళే పాకేస్తున్నారు ఎందుకంటే ఈశ్వరుడే ఎక్కడికి వెళ్లే వీళ్ళే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐ టెల్ యూ నేను చూస్తాను నేను లాస్ట్ మెగాస్ వెళ్తే అక్కడ చీరలు కట్టుకునే నలుగురు అమ్మలు కనబడ్డా పర్వాలేదు వీఆర్ అట్ హోమ్ అనిపించింది అవింటూ అలాఫ్కా అక్కడ కూడా చీరలు కట్టుకునే నలుగురు తనులు అరాఫ్కాచ్చారు సరిజాద్రి నేను వెళ్ళాడు అనుకుంటూ వాళ్ళు వచ్చారు అక్కడికి అవింటూ ఈజిప్ట్ ఈజిప్ట్ కైరోలో ఈ వినియమే నేను రెండు రోజులు సత్సంగం చేశాను ముప్పై మంది అటెండ్ అయ్యారు రోజులు ఆ ఫోటోగ్రాఫర్ కూడా పంపించారు నాకు ఖైరోలో సత్సంగం ఖైరోలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈజిప్ట్ ఇస్లామిక్ కంట్రీ అయినా కూడా చాలా మోడర్న్గా ఉంటుంది సెక్యులర్గా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ సో కాబట్టి ఈజిప్ట్లో మేము మొక్కలు చేసిన హోటల్ ఓబిరాయి హోటల్ కృష్ణా ఓబిరాయి లోపలికి వెళ్ళగానే శ్రీకృష్ణునికి సంబంధించిన లీలలన్నీ కూడా తాతదివెద్ద ఫోటోగ్రాఫ్స్ మన బ్రహ్మ విద్యా కుటీ వచ్చింది ఐ వాజ్ హర్ైరో ఎస్ సో అంతటా మన ఉన్నారు ఈ హిందూ ధర్మము దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం కాక అందరూ ఇబ్బంది పడిపోతున్నారు ఏదో ఇంకా మన దేశంలో కింద మీద ఏదో హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు కానీ బయట అసలే హ్యాండిల్ చేయలేదు దీన్ని బికాజ్ ఇది సర్వజనీనమైన విశ్వజనీనమైన ధర్మం దీన్ని ఎవరో ఆపలేడంటే సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగా వర్ణించి ఇవ్వండి మీరు ఏమి బంధించగలరు వాడిని హీజ్ యూనివర్సల్ పర్సన్ ఎందుకంటే అన్ని పర్వతాలు ఈశ్వరుడే అన్ని సముద్రాలు అట్లాంటిక్లు ఈశ్వరుడే హిందూ మహాసముద్రం ఈశ్వరుడే అన్ని సముద్రాలు ఈశ్వరుడే అస్మాత్ సింధవ సర్వరూపా అన్ని రకముల రూపా అంటే రకం సర్వరూపా అన్ని రకముల సింధవ నదులు అస్మాతస్ చెందంటే ఈ పరమేశ్వరుని నుండియే స్రవిస్తున్నది ప్రవహిస్తున్నది అన్ని నదులు ఈశ్వరుని యొక్క ప్రకట రూపములే అంచేతనే మనకి నదీ స్నానాన్ని విధించారు ఆ జలము అది ఈశ్వరుని యొక్క ఒక విభూతి అపహ గొప్ప విభూతి మహిమ ఈశ్వరుని మహిమ మన ముందు నదులు సముద్రాల రూపంగా సముద్రం చూస్తే మీకు ఈశ్వరుడు గుర్తుకురాడు ఎంత అద్భుతంగా ఉంటుందండి కానీ మీరు సముద్రాన్ని మన వాళ్ళు ఎలా ఈశ్వ వేదంలోకి వస్తే ఇక్కడికి వస్తే సముద్రం అంటే ఈశ్వరుడే అం చేతనే కృష్ణుడు వాళ్ళు బ్లూ కలర్లో ఉంటారంటే అభిప్రాయం ఏంటి సముద్రము ఆకాశము బ్లూ కలర్లో ఉంటాయి ఆ బ్లూ కలరు అనంతత్వానికి గుర్తుది అంచేతనే రాముడు కృష్ణుడు బ్లూ కలర్లో ఉన్నాయని మనకి శాస్త్రాలు వర్తిస్తాయి అనంత అనంతుని యొక్క అవతారం కనుక దట్ ఈస్ ది బ్లూ కలర్ అంతేకాని స్ట్రిక్ట్లీ సినిమాలో ఎన్టీ రామారావు వేసుకున్నట్టుగా బ్లూ కలర్ వేసుకుని ఉన్నాడనేమీ కాదు ది ఐడియా ఈజ్ స్ట్రిక్ట్లీ శ్రీకృష్ణుడు బ్లూగా బ్లూగా ఇక్కడ ఉంటానండి మీరు ఆలోచించండి బ్లూగా ఉంటారా శ్యామల వర్ణ శ్యామ అంటే బ్లూగా ఉన్నాడని కాదండి మనం నీలి రంగు ఉంటుంది అంటే బట్టలకి గృహి నీలి రంగు అలా ఉన్నాడని కాదు నాట్ లైక్ దాట్ శ్యామవర్ణ అంటే బూడిది రంగులో ఉన్నాడు అని అర్థం శ్యామల సో మరి బ్లూ అని ఎందుకంటున్నారు వయయుశైల నీల నీలమేఘ శ్యామ నీల అని ఎందుకంటున్నారు అంటే ఆ నీలవర్ణము అనంతత్వానికి గుర్తుంది కాబట్టి సముద్రాన్ని చూసిన వెంటనే పరమేశ్వరుణ్ణి ఒకడు భావన చేస్తాడు ఇంకొకడు వాడికి సముద్రం కనపడదు వేవ్స్ కనపడతాయి సర్ఫ్ బోర్డు పట్టుకుని వెళ్తారు ఆ సర్ఫ్ చేస్తానండి సముద్రంలో సర్ఫ్ చేశారనుకోండి మీకు సముద్రం యొక్క వైశాల్యము మీకు అర్థం కాదు సముద్రం యొక్క అర్థం కాదు ఉడితే వేవ్స్ మీద అలా వెళ్ళి ఇలా వస్తారు నేను ఘనకార్యం చేశాననుకుంటారు మీరేం ఘనకార్యం చేశారండి సముద్రంలో వేవ్ మీద వెళ్ళి వస్తే దాంట్లో మీ ఘనకార్యం ఏముంది ఆ వేవ్ యొక్క మహిమనే అనాలి కానీ దీంతో వీడి మహిమే ఉంది అంటే పడిపోకుండా ప్రాక్టీస్ చేసి నిలబడ్డాడు టు దట్ యాక్సిడెంట్ అతని పడుతుంది సో కొంతమంది వెస్ట్రన్ సొసైటీస్లో ఈ బీచ్ అంటే వాళ్ళకి పిచ్చి ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఇంకా అందరూ బీచ్ల్లోనే ఉంటారు ఇంకా రోడ్ల మీదనో మామూలుగా ఇళ్లలోనే ఎవరిలో ఉండరు ఎదురుబడి ఇది ఇన్ బీచ్ వైఫ్ హస్బెండ్ చిల్డ్రన్ అందరూ బీచే ఏదో కూడా వాళ్ళ చేతస్తా ఉన్నాయి అది ఇట్స్ లాజిక్ ఐ డోంట్ అండర్స్టాండ్ కొన్ని వేళలో ఏ ఒక్కడైనా సముద్రాన్ని చూసి ఈశ్వరుణ్ణి భావన చేస్తాడా అంటే మన క్లాసులో కూర్చున్న వాళ్ళు భావన చేయాలి తప్పించి వాళ్ళకి ఈశ్వరుడు అలాగేమీ ఉండదు కాబట్టి సింధవ సర్వరూపా అన్ని రకముల నదులు కూడా ఆ పరమేశ్వరుని నుండియే ప్రకటమవుతున్నది కాబట్టి ఎదురుకుండా ఉన్నది నది కాదు ఈశ్వరుని యొక్క విభూతి మహిమ శ్రీకృష్ణుడు విభూతి చెప్పాడు సరస్సులలో సముద్రం నదులలో గంగ నేనన్నాడు సో ఈ విధంగా విభూతి నది అంటే విభూతి ఇంకపోతే అతశ్చ సర్వాహయ ఓషధులు అంటే మొక్కలు మనకి ఆహారాన్ని ఇచ్చే మొక్కలు అంటే ఔషధులు అంటే నిన్న ఔషధి దోషాన్ దత్తే గుణాన్ ఇత్యోషధి కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా న్యూట్రిషన్ ఇస్తూ మనం ఆరోగ్యంగా నిలబెట్టేవి ఓషధులే ఈ ఔషధులన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుంచి ఆవిర్భవించాయి రసించదానికి యు కెనాట్ గివ్ ట్రాన్స్లేషన్ రొల్యూషన్ అంటారు ఇప్పుడు మంచినీళ్ళు తాగాను అనుకోండి దాహం తీర్పు ఆ దప్పిక తీర్చే సామర్థ్యము దానికి రసము హెచ్ టూ మాలిక్యూల్నే రసం అనరు మాలిక్యూల్ ఈజ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ రసం హెచ్ టు ఓ ఒక మహిమ రసం ఆ విధంగా శ్రీకృష్ణుడు దాని గీతలో అంటాడు రసోహమప్సు కౌన్తేయ అర్జున అప్సు నీటియందు ఉండేటువంటి రసహ రసము నేను నీటియందు రసం ఉండడం అంటే ఏంటి నీటికి ప్రాణులకు దప్పికను తీర్చి ప్రాణాన్ని నిలబెట్టే శక్తున్నది ఏ నైష భూతై తిష్టతే అత్యంతరాత్మా సో ఏ రసము చేత పరమేశ్వరుడు సకల ప్రాణులను జీవనంతో నిలబెడుతున్నాడో ఆ పరమేశ్వరుడు ఆ రసము ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే విలాసయే పరమేశ్వరుడే రసం రూపంగా ఉన్నాడు తర్వాత సకల ప్రాణుల అంతరాత్మ రూపంగా అంతరాత్మ అంటే అంతరాత్మ మనం ఇంతకుముందు చూసాం అంతరాత్మ అంటే ద్రష్ట భోక్త మంత విజ్ఞాత అని ఇంతకుముందు అంతరాత్మ అనే పదానికి అర్థం చూసాం ఈ ఉపాధి ఎందు ప్రకటమై ఈ ఉపాధిలో చూపుని వినికిడిని రసాన్ని అంటే నాలుకకి ఉండే శక్తిని ఘ్రాణాన్ని తర్వాత చర్మానికి ఉండే స్పర్శ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ కాళ్ళకు ఉండే నడకని చేతులకు ఉండే శక్తిని వాక్కుకి వాగిన వాక్కుని పలికే మాటను పలికే శక్తిని అనుగ్రహిస్తూ గుండెకి లీవర్కి కాలేయానికి ఆయా ఫంక్షన్స్ను చేసే శక్తిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఏ ప్రాణశక్తి ఏ విజ్ఞాన శక్తి కలదో దానికి ఆ శక్తికి అంతరాత్మ అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి అంతరాత్మ ఈగోనా ఈశ్వరు ఈశ్వరుడు దీనికోసం ద్వైతమా అద్వైతమా ఇన్ని మీమాంసలు ఏమీ అక్కడ ఈ అంతరాత్మ ఈశ్వరుడ ఎందుకంటే మీరు ఆలోచిస్తే మీకే స్పష్టం అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ఫంక్షన్స్లో ఏవి ఈగోకి సంబంధించిన ఫంక్షన్స్ ఏమీ లేవు ఈగోకు ఉన్న ఫంక్షన్స్ ఏమిటో చెప్పంటారా ఉగ్రోషం కోపం ఇవే ఇవే ఇంగో ఫంక్షన్స్ వాళ్ళు ఇలా చేశారో అలా చేశారనో లేకపోతే కోపమో లేకపోతే అసూయో అలాంటి ఫంక్షన్స్ ఏమో ఒకటి ఫంక్షన్స్ ఈగోకు ఉన్నాయి ఈగో ఎంత మిచ్చో ఇవి కూడా అంత మిచ్చో కాబట్టి మీనింగ్ఫుల్ ఫంక్షన్స్ అన్నీ కాబట్టి అంతరాత్మ లోపల ఉండే సారతత్వం ఏమిటి అంటే మీరు నేను అని చెప్పకూడదు ఆ నేను అనే మాటకి ఈగో అర్థం అయితే నేను అనే మాటకి వాస్తవికమైన అర్థం మీకు తెలుసుంటే పూర్ణమ అని కనుక మీకు తెలుసుంటే అది అని చెప్పదు అక్కడ అహం బ్రహ్మాస్మి అని కాబట్టి తిష్టతే అంతరాత్మ సో ఓం ఓం పూర్ణమి పూర్ణా పూర్ణము దూర్ణ పూర్ణమాదాయ పూర్ణమైవశిషాంతిశాన్ని హరి ఓం హ్రీ ఓం దానమస్